रेलवे से बदलाव कर सकते हैं टेल का नाम और प्रोफाइल चेंज चेंज फ्रॉम पुराना फाइबर लोम में का अपडेट हो सकता है जिससे कर सकते हैं फर्स्ट धन्यवाद जय संभ्रत और बाकी सभी को मिलते हैं जय हिंद जय भारत धन्यवाद సరే సార్ నేను పాడతానులే మరి కొన్ని రికార్డింగ్ అంతా ఎంత సౌండ్ వస్తుందండి వర్క్ ప్లేస్ రికార్డింగ్ అంతా సౌండ్ వస్తాయని అదే అదే నువ్వు బాగా వస్తా అవున పాట లేకుంటే బాగా మీరు ఒక చిన్న పాట వాడి కదండి ఓకే నోట్లో పెడతాను నోట్లో పెడతాను పాడు ఓకే చీల నుంచి veeru hey satya hey veeru hey satya hey aashirvadu hey satya veeru satya hey మీరు చెయ్యా మీరు మీరు సయా తండ్రి ముందు పిల పిల్ల బ్రాహ్మణ ఆశీర్వాద మంచి మాచిక హయాకు మీరు ఆశీర్వే ఇజ్రా హింస కురు దోషకుడు విరచితి పౌలుగా మాచి హింస కురు దోషకుడు యాత్రు ఓకేదా చిన్నగా వాకింగ్ చేసుకుంటుందా రోజు ధ్యానించిన వాక్యమే ఇది ప్రభు సహాయకుడు ఆఫీసులలో ఉండండి చెప్పడం కష్టమే కానీ ఆయన ఆత్మ నడిపించే నడిపిస్తుంటాయి దాని బట్టి మనం వాక్యంలో చూడవలసింది ఇక్కడ రెండు ఇస్తున్న అమ్మని బట్టి ప్రభు మేము వాక్యంలోకి వెళ్తున్నాం మీద వాక్యం చేసిన మీరు మాతో మాట్లాడండి ప్రభు మే పరిస్థితుగా సర్వోన్నతగా తృఫామ్ మాట్లాడేది మేము కాదు కాదా ఈ యొక్క ఆత్మ చేత మనల్ని మాట్లాడిపించండి నడిపించండి ముందుకి బలపరిచేదిగా ఎక్కువ మనం వందనలు కాబట్టి తోడు గంగిగా ఉండమనిస్తున్నామన్నాస్తున్నాం తర్వాత మార్చి అంతా పాదో అధ్యాయులు నలభై ఆరో వచ్చిన చదివిత మేము వారు ఎరుకో పట్టబందులకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తిమాయి కుమారుడూ భర్తమయ్యి అను గురుది భిక్షకుడు త్రోవ కూర్చుండెను అనయ్య ప్రభు సేవ చేసే దగ్గరికి గొప్ప జన సమూహంతో పాటు ఆయన శిష్యులను కూడా తీసుకొని వచ్చిందంట తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఎరుకుల ఎరుకు నుంచి ప్రభు బయలుదేరి బయటికి వస్తుందంట వచ్చే టైంలో ఏంటి ఏమైతుంది అక్కడ తిమ్మయి కుమారుడకు భర్తమ్మి అను గుడి భిక్షకుడు క్రోవ ప్రక్కను ఆ ఎరుక పట్టణం నుంచి ప్రభు గొప్ప జన సమూహంతో మంది తర్వాత శిష్యులతో బయటికి వచ్చేటప్పుడు క్రోవ పక్కన ఎవరంట ఒక గురు భిక్షగాడు ఉండట అలెలుయ్యండి అపర్ నుంచి చూస్తున్న వాక్యాలే ఇవన్నీ కూడా ఏసు ప్రభు బుడ్డోలను స్వచ్ఛత పరిచిండు కుంటోలను లేవన్నెచ్చుండు స్వచ్ఛత అనేది ఏసు ప్రభు ఇచ్చేట్టు స్వస్థపరచు ఏ ప్రభువాసూ ప్రభు ఆ జమాన నుంచి వింటున్న వాక్యాలే కానీ ప్రభు ఆత్మ నడిపింపు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఎట్లా అంటే ఆ సత్యం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హోల్ స్పిరిట్ లీడింగ్ అనేది ఇస్తుంటాడు ప్రభు అందుకే అయినా పరిశుద్ధాత్మ లాగా మారేడు ఎందుకంటే అందరి లోపట్లో ఉండి వాడబడడానికి అలిలోయ కాబట్టి ఈ వాక్యము నాకార్థమైన రీతిగా అలిలోయ అయితే శ్రోభ ప్రతన ఉన్నాడు ఏంది అంటే ఎవరు చెప్పిన వాక్యాలు కూడా ఏ జమానా వాక్యాలైనా కూడా అవి జీవం కలిగినవి అంటే జీవంలో ఉన్న వాక్యాలు ఇవన్నీ వాక్యం అంటేనే జీవం జీవం అంటేనే వేసే ప్రభుత్వం అప్పటి నుంచి కూడా ఈ జీవం అనేది ఇప్పటి వరకు ఉంది ఈ పొద్దు వరకు ఉంది కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ ఉదాహరణకు రెండు ప్లస్ ఒకటి ఎంత అంటే మనం ఏమంటాం రెండు ప్లస్ రెండు అంటే ఏమంటాం నాలుగు గంటలు మూడు ప్లస్ ఒకటి ఎంత అంటే నాలుగు గంటలు రెండు ప్లస్ రెండు ఎంత అంటే నాలుగు గంటలు ఎటు చూసినా నాలుగు అనేది నాలుగే అంటే సత్యం అనేది సత్యమే ఉండాలి కానీ ఆత్మ నడిపింపు అనేది ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క లాగా వాడుతుంటాడు ప్రభువు ఒక్కో బ్రదర్ కి త్రీ ప్లస్ వన్ లాగా వాడతాడు ఒక్కొక్క బ్రదర్ కి లాగా వాడతాడు ఒక్క బ్రదర్ ఇంకొక విధంగా టూ లాగా వాడతాడు కానీ సత్యం మాత్రము నాలుగే రావాలన్నమాట అంటే ఏ వాక్యాన్ని వాడుకున్నా కూడా ఆయన సత్యాన్ని చెప్పకపోతే ఆ వాక్యము కదండి అబద్ధం చెప్తున్నాడని మనం అడతేట గమనించాలన్నమాట ఏస్వం ఇష్టం ఆయన వాడుకునే విధానం బట్టి త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ వన్ ఆ బ్రదర్ చెప్పింది కాబట్టి నేను అదే దిద్ది చెప్తా అంటే ఇక నీకు ఎప్పటికీ కూడా బయలుపరచబడదనమాట పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది అని చెప్పుకోవడానికి కానీ నువ్వు బయలుపరచబడ్డది నీకు బయలుపరచబడ్డది నువ్వు ప్రయాసపడి కష్టపడింది త్రీ ప్లస్ వన్ ఏనా దిద్దుతుంది లేకపోతే నీకు వరకు ప్రభు వన్ ప్లస్ రెడీగా ఉన్నాడు ఆయన అది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పటి నుంచి వింటనే ఉన్నం కదా ఈ వాక్యాలు కుంటోలను లేపిండు ఎవు లేపిండు గుంటోలను కూడా స్వస్థపరిచిండు స్వస్థపరిచిండు మనం నమ్మిన ప్రభుని ఆయన మన పాపాల కొరకై చనిపోయి తిరిగి లేచిండు మూడో దినం ఆ విశ్వాసంతోనే ఆ నమ్మకంతోనే చదివిన ఈ ఆత్మ ఈ ఆత్మ మన ఆత్మ కలిస్తేనే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది తలలోయ కదండి అప్పటిదాకా ఈ వాక్యం అనేది మనకు అర్థం కానే కాదు తప్పులు పాపాలు చేసుకుంటాం మనం ఈ వాక్యాన్ని చదవాలి దీనిలోని సారాన్ని మనము అనుభవించాలి అనుకుంటే అది ఎన్నటికీ జరగదు మనం ఇంకా త్రీ ప్లస్ వన్ దిద్దుకుంటూనే ఉంటాం మనం నేర్చుకోవాలి అనే ఆశ ఆసక్తి కావాలి అంటే మనం ఖచ్చితంగా మోకరించి దాని నుంచి ప్రభు దగ్గర నుంచి మనం వేడుకోవాల్సిందే ఇక ఆయన చెప్పింది కదా అదే నేను చెప్పేస్తా ఆయన చూసి కదా నేను నేను కూడా అదే పాటిస్తా అన్నాం అనుకో ఇంకా నీకు నేర్పించాలనుకుంటుంటే ప్రభు టూ ప్లస్ టూ అది ఎప్పుడు వరకు నేర్చుకుంటాం వన్ ప్లస్ వన్ వన్ అది ఇంకా పెద్ద తప్ప అంతర్ కానీ సత్యం మాత్రం ఒకటే రావాలా అది ఎవరయ్యా నేర్పించేది అంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే అలెలుయ్యా అనుభవపూర్వకంగా దాన్ని నేర్చుకొని చెప్పడం వేరా కాపీ చేసి మనం పేస్ట్ చేయడం వేరా కాబట్టి అనుభవపూర్వకంగా చేస్తేనే మనకి ఆయన యొక్క ప్రేమ అనేది తెలుస్తుంది ఆయన యొక్క జాలి అనేది తెలుస్తుంది ఆయన యొక్క ఆత్మ ఆవేశం అనేది తెలుస్తుంది ఏ స్ట్రోగు రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా ఉండాలా ఎందుకు రోషం ఉండాలా పాపంలో వడకుండా రోషం ఉండాలా ప్రభు పక్షన నిలబడి అయితాన్ని ఎదిరిస్తున్నందుకు రోషం కలిగి ఉండాలా కదండి వాణి చేతికి కింద అను అనుసరులందరినీ తట్టు నడిపిస్తున్నాము దాని గురించి రోషంగా ఉండాలా మరి నిన్ను అహం గురించి ఉండాల్సిన రోషం గురించి ఏసుకో పక్కన నిలబడ్డము అన్న ధైర్యం ఉంటది కదా ఆ రోజు గురించి వాక్యం ఇస్తా వారు ఎరుకో పట్టణంకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరుక్కో నుండి బయలుదేరి వచ్చుచుండ తిమాయి కుమారుడకు భర్తయ్యమను గురుడి భిక్షకుడు ధ్రోవ ప్రక్కన కూర్చొని ఉండడు ద్రోవ పక్కన కూసు ఈయన నజీరుడన ఏసు అని వాడు విని దావిడు కుమారుడా ఏసు నన్ను కరణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను అలెలుయ్య ఈయన నజరుడైన ఏసు అంటే రక్షింప ఏసు ప్రభు అని ఆ యొక్క గుడ్డోడు విన్నాడంట అలెలుయ్యా విన్నందుకే ఏం చేసానంట కుమారుడా ఏసు నన్ను కరణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను నన్ను కరణింపము అని చెప్పి కేకలు వేయడం స్టార్ట్ చేసిన ఎందుకు అంటే ఆయన ఏసుప్రభు గురించి విన్నాడు ఈయన అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు జరిగించే గొప్ప దేవుడు రక్షణ మార్గంలోకి నడిపించినప్పుడు పాపం నుంచి విముక్తి కలిగించే ఏసుక్రిస్తు ప్రభు ఈయననే అని చెప్పి ఆ గురుడి భిక్ష మడుకునే రుటివాడు ఏసుప్రభు గురించి విని కేకలు వేసినట్టీదు కుమారుడ నన్న కరుణింపు కదండి ఏం అడుగుతున్నట్టయినా దావేద కుమారుడ నన్ను కర్మింపు అనేసి ఆ గుడ్డివాడు అడుగుతున్నంట కేకలు వేస్తుందంట అయితే ప్రభు అక్కడి నుంచి పోతున్నప్పుడు నజరేన వేస్తూ అని వాడు విని దావేద కుమారుడ వేస్తూ నన్ను కర్మింపుమని కేకలు వేయ మొదలుపెట్టను అప్పుడు ఏమైంది ఊరకుండమని అనేకులు వాణిని గద్దించి గాని వాడు దావేది కుమారుడ నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసాను అదండి అక్కడ ఉన్న వాళ్ళందరంట ఏం చేస్తున్న నువ్వు కమ్ములో ఉండు ఎందుకు కరుస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఊరకుండము ఊరకుండము అని చెప్తే ఆ గుడ్డివాడు మరీ ఇంకా గట్టిగా కేకలు వేస్తుందంట ఎందుకు తెలుసా ఒక్కసారి ఈశ్వరు దాటిపోయి పోయిననుకో మళ్ళా రావడం కష్టము అని ఆ గుడ్డివాడిని తెలుస్తుంది అందుగురించి అనే కేకలు వేస్తుండ్రు ఏ శ్రోభ నన్ను కర్ణించు ప్రవ్వ కాపాడు ప్రవ్వా ఏసే నన్ను స్వస్థపరచు వాడవు నీవే వేసుకో కష్ట మార్గంలోకి తెచ్చే వాడవు నీవే ఆ గుడ్డి వాడిని ఇప్పుడు ప్రభు ఏరుకోపటం నుంచి దాట వెళ్ళిపోయిననుకో రావడం కష్టం అని ఆ గుడ్డివాడు బాగా గమనించి పక్కనున్న వాళ్ళు ఊకోమని చెప్తున్నా కూడా ఇంకా గట్టిగా కేకలు వేస్తుందంట పనిలో ఏమని ఏ నన్ను కర్ణించుము నన్ను కాపాడుము అని చెప్పేసి అనేకులు వాణిని గద్దించింది కానీ వాడు దావేది కుమారుడా నన్ను కర్ణిపమని మరీ ఎక్కువగా కేకలు వేసాను అంటే అండి చాలా మంది వాణ్ణి గద్దించిరంట కానీ వాడు ఇంకే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ గట్టిగా గట్టిగా కేకలు వేసిందంట బ్రవ్వ నన్ను కరణింపు ఈ ఒక్కసారి నువ్వు అక్కడ దాటిపోయి మళ్ళీ రావడం చాలా కష్టం ఎప్పుడు వస్తుందో మళ్ళా ఈ పంచాయతీ అని పక్కనున్న వాళ్ళు ఊరకుండా వాళ్ళకేముంది వాళ్ళు హాయిగానే ఉన్నారు చూపు రావాల్సింది ఏంటి కదా కాబట్టి వీడేం చూశుడు ఒక్కసారి మళ్ళా ప్రభు దాటిపోయినట్టు రావడం కష్టం చెప్పి మళ్ళా ప్రభు దగ్గర ఉన్నప్పుడే గట్టి గట్టే కేకలు వేసి అది మన దగ్గర కూడా ప్రభు ఉన్నప్పుడే మనము ఆయన దగ్గర కేకలు వేయాల మనం ప్రభుని స్వీకరించాలా సొంత రక్షకుండా మనము ఆయనని స్మరించాలా మన జీవితాన్ని ఇస్రోకి సమర్పించుకోవాలా మేము ఒక మీటింగ్ పోయినామన్నా అక్కడ వాళ్ళు ఎంత స్టైల్ గా చేస్తారంటే ప్రార్థన అంత స్టైల్ గా చేస్తున్నారు కాస్ట్ ప్రార్థన అనమాట అవి ఒక సపోర్ట్లు ఒకటి చేసే లేరు ఏంటి అంటే ఓకే ఓకే ఆ దేవుడు నా హృదయాన్ని చూస్తుంటుంది నేను ఎక్కడనే కూర్చొని సింపుల్ ఉంటా అని చెప్పేసి కూర్చొని ఉన్నారు అంతే ఎప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి కదా వాడు ఎంత కేకలు వేస్తున్నాడు గుడ్డివాడు సరే ఇప్పుడు మనలో పాపమున్నా అహం ఉన్నా గర్వమున్నా కోపం ఉన్నా ద్వేషానికి సంబంధించింది ఏది కూడా అది మనకు రోగం లాంటిదే ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధులుగా తయారు కావాలా లేకపోతే ఎప్పటికీ కూడా మనకు ప్రభు సన్నిధిలో అవకాశం ఉండదు కుమ్మరించుకొని ప్రార్థన చేయాలా నేను గట్టిగా సపోర్ట్లో వస్తే నా పక్కన నన్ను చూసి ఏమని అంటాడేమో ఆ వీడు ఓవర్ చేస్తుడు కాబట్టి వీడు నన్ను నేను మోకరి నుంచి ప్రార్థన చేస్తే వీడు బాగా ఓవర్ చేస్తుడు అని చెప్పి వాడు అంటాడు కాబట్టి నేను మోకరించి ప్రార్థన చెయ్యా అంటారు వెర్రితనమే కదా అరే మీ ఆత్మ ప్రభుకి నీకు సంబంధం ప్రభుత్వ సంబంధం ఆత్మ వాళ్ళకే బడ్జెడు వాడు చూసి నిన్ను ఏలనే చేస్తే నీకు వచ్చేదేముంది మీకు ఇంకేదైనా చేస్తే నీకు వచ్చేది ఏముంది ఏం లేదు కదా నీకేం ఆస్కారపడి సారా నువ్వు మొక్కలు నుంచి ప్రార్థన చేస్తే ఇన్ని మెడల దండేసి శాల్వేమన్నా వస్తారా ఆహా వీడు బాగా ఏడుస్తుంటా ప్రార్థనిస్తున్నాను నీకు ప్రవృత్తికి సంబంధించింది పక్కనున్నోడు చూస్తుండే నన్ను నేను లీనమైతుంటే వాడు నన్ను ఎక్కిరుస్తున్నాడు అందుకని చెప్పి నేను ప్రార్థన చేయ అంటే ఆ యొక్క సమయాన్ని నువ్వు మహిమకరంగా చేయకుండా ఆపేశ్వ అయిపోతావు కదా ఆపేషన్ అల్లం ఎవరు చూస్తే ఏంది ఎవరు చూడకపోతే ఏంది మనకి సుప్రవృత్తికి సంబంధించిన విషయం ప్రార్థన అనేది అని లోయా ఆ దావి దు కుమారుడ అని చెప్పి రొడ్డివాడు కేకలు వేస్తుండ్రు ఇవాళ మనం ఎన్ని కేకలు వేయాలా ఈ టైం మన దగ్గర నువ్వు చేసుకోక తప్పపోతుండాలంటే మళ్ళీ తిరిగి రావడం ఎంత కష్టం వాళ్ళు చూస్తారు వీలు చెప్పి మనం ప్రార్థన చేయకుండా ఉంటామా వాళ్ళు చూస్తారు అని మనం వాకింగ్ చేయకుండా ఉంటామా వాళ్ళు చూస్తారు అని చెప్పి వాళ్ళు హేళని చేస్తారు వీడే పరచుండేలాగా పోసి కొడుతుండ్రు వీడియో ఓవర్ చేస్తుండు అని వాళ్ళు అనుకుంటే అనుకోండి మనకి ఏ స్ట్రోవ్ కి సంబంధించిన విషయం కదా మనమేం చేస్తుంది వాళ్ళతోనే ఒకవేళ వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారని చెప్పి నేను ప్రార్థన చేయకుండా నేను వాక్యం చదవకుండా ఆ సమయంలో నేను ఏ స్ట్రో నామాన్ని చేయకుండా ఏసిన అవుతాయి నా దగ్గర నుంచి పోవాల్సిన బలియాగము బలి అర్పణ అప్పుడు ఆగిపోయిందని అయితే నెక్స్ట్ డే చేస్తావేమో చేస్తావు కానీ ఆ క్షణం అయితే నువ్వు ఆపేసిన ఆ సమయం అయితే నువ్వు హృదయ చేసిన వేరితనం చాలా అయ్య ప్రభువు మన దగ్గర వచ్చి దాటిపోక ముందుకే ఆయన మనం గట్టిగా పట్టుకొని కేకలు వేసి ప్రాథం చేయాలా ఏ స్టోబా దవిధ నన్ను కాపాడుకోము నన్ను కర్ణ యూపీ నన్ను స్వస్థపరచుకోము క్యాన్సర్ అనేది రోగం కాదు చీరగడం రోగం కాదు కొను రావడం రోగం కాదు మనిషిలో కుళ్ళు కుతంత్రం కప్పటం ద్వేషం ఇవన్నీ కూడా ఒక రోగానికి సంబంధించింది అవి స్వచ్ఛత కలిగేంత వరకు మనం ఈశ్వవుని కరణింపమని అడుగుతూనే ఉండాలి కాబట్టి కరణించటోడు ఇష్టవు దయూపించవు అందుకే ఆయననే కరణిపమని అడుగుతాడు ఈ భూలోకంలో కూడా ఆశ్రయించాం ఎందుకంటే స్వస్థత వ్యూహం ఎష్టవే మీ ఆత్మకి స్వచ్ఛత కావాలన్నా కూడా ఎష్టవ్ దగ్గర నుంచి కావాలి అప్పుడు ఏస్తూ నిలిచి వారిని పిలువుడని చెప్పాగా వారా దృఢివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకోను ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వాణితో చెప్పింది అప్పుడు ఏం చేశతో వినిపిస్తుండూ ఆ అనేకులు ఊరకుండము అని వాళ్ళే వాళ్ళందరూ ఏం చేశారంట మళ్ళా పిలిచిరంట అండి మళ్ళా ఏం చేసిరంట ఆయన పిలిచిరంట ఏష్టము నిజంగా నిన్ను పిలుస్తుండూ ధైర్యం తెచ్చుకోమని వాళ్ళు ధైర్యం చెప్తారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు లేమని వాటితో చెప్తారు అలెలుయ్య సరే అండి గమ్ము నుండు గమ్మునుండు అన్నోలే మళ్ళా ఏం చేస్తున్నా ఆయనని పిలుస్తున్న పిలిచి నువ్వు ఏస్ట్రో పిలుస్తుండో నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు బాధపడకు భయపడకు అని చెప్పి తిరిగి వాళ్ళే చెప్తున్న ఎందుకు అంటే ఆ కుడ్డివాడు ఏసో మాటల్ని వినడు విని నడుస్తున్నాడు విజయం ఇచ్చే గొప్ప ఆయన నమ్ముకున్న వల్ల మనం ఎప్పటికీ కూడా తోకల్లాగా ఉండాలి చలలాగానే ఉంటాం ఫైనాన్షియల్ గా అభివృద్ధి పొందాలా ఆత్మీయంగా కూడా ఇంకా అభివృద్ధి పొందాలా డబల్ అభివృద్ధి పొందాల ఆత్మీయంగా అలీలుయ్యా ఆత్మీయతంగా నడిస్తే ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేటివి ప్రభు ఇస్తాడు ఇదే మ్యాజిక్ కాదు మంత్రం కాదు మాయా అసలే కాదు ఎందుకు కాదు అంటే ఈ హోలీ స్పిరిట్ లీడింగ్ అనేది అప్పటి నుంచే ఇట్లుంది కాబట్టి స్పిరిచువల్ గా ఇది నిజం అని లుయ్యా ఇది నిజం ఇది సత్యం వేసు ప్రవే మార్గం ఏసు ప్రభే సత్యం ఏసు ప్రభు జీవం ఆయన నడిపించే విధానం రోజు రోజుకి నాకు ఇంకా వింతగానే ఉంది మన ఫుల్ జ్వరం నిలబడి వాక్యం చెప్పినా చెంతలన్నీ ఆర్పడి సాయంత్రం వచ్చి మొత్తం జ్వరం అంతా పోయింది మళ్ళీ ఇంకోదారు పోయిన ప్రభుబం తీర్చినము దగ్గర దగ్గర యాభై మంది అరవై మంది దాకా ప్రార్థనలు చేయించే ప్రభు నామానికి మహిమ కరగంలే ఆయననే వాడుకున్నాడు అక్కడ కూడా నేను ఇదే వాక్యం చెప్పిన అదిలోయ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయించుకోరు దగ్గర దగ్గర యాభై ఆరు వేల మందులు అది వేసి నామానికి మహిమకరంగానే ప్రభు వాడుకున్నది ఎంత ఆశ్చర్యమో ఎంత అద్భుతమో ఆయన వాడుకునే విధానం ఎట్లా తెలుస్తుంది అంటే ఆయనని విని వెంబడించుతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది అది మన సొంత లాభం గురించి మన సొంత స్వార్థం గురించి మనం చేయట్లేదు ప్రభు ఆయన నామాన్ని మహిమపరచే చేస్తున్న ఈ సేవ ఎప్పటికీ కూడా ఆగదు అదలుయ్యా కదండి ఆయన నామాన్ని మహిమపరచం చేస్తున్నాం మనం కార్లు కొనుక్కోవాలి బంగ్లాలు కొనుక్కోవాలి అనే కాన్సెప్టే కాదు మనవి ఎందుకైనా సేవ చేస్తాం అంటే ఎత్తు చూస్తున్నామని మహిమ పార్చడం అంతే సంఘాలలో పోయి చూపిస్తున్న ప్రభు అంటే ఆయన నామ మహిమార్గమయ్యే ఆ సంఘ పాశ్లు మన మాట విని వాళ్ళ గొర్రెలని సరి చేసుకుంటున్నారు అంటే అది ప్రభు నామహిమార్దమయ్యే అది సరే అండి అది ప్రభు నామహిమార్దమయ్యే కాబట్టి ఆయన వాడుకునే విధానం రోజు రోజుకి వింత ఉంది పోతు నాకు వచ్చి పోబుడ్ అవుతుంది ఆశ తీరుతనే లేదు బుక్చున్న నీటి ఊరటలు శ్రమలు వస్తే సోదరులు వస్తే ఆ శ్రమ సోదరుల నుంచి పొందిన విజయము ఎంత టేస్టీ ఉందంటే మనకి కోటి రూపాయలు ఇచ్చినా టేస్ట్ దొరకదు అసలు పోల్లో దగ్గరవే రావు పైసలతోనే ఆ టేస్ట్లు అయ్యా కదండి ఆయన నడిపించే విధానం అట్లుంది అట్లనే ఉండాలా అట్లనే నడవాలా ఎప్పటివరకు ఒక దినం రెండు దినాలు చేసి ఆగిపోయేది సేవ కామె కాదు పరిగెత్తుతూనే ఉండాలా పరిగెత్తుతూనే ఉండాలా ఆయన నడిపిస్తారు మేము ఎక్కడ పోయినా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న సంఘస్తులు గానీ మమ్మల్ని చూసి వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలు కూడా మీలాగా తయారు కావాలా మా పిల్లలు కూడా మీలాగా నేర్చుకోవాలా మా పిల్లలు కూడా మీలాగా సేవ చేయాలా మా పిల్లలు కూడా మీలాగా భవిష్యత్తులో బాగు చేసుకోవాలా మీలాగా నడవాలా ప్రజర్ ఏడ సంఘంకి పోయినా ఎక్కడ ఇళ్ళల గృహాలకు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు ఈ మాట అంటారు అయితే నేనేమంటా తెలుసా మీరు ఆలోచించే ఆలోచన అది కాదమ్మా మీరు ఆలోచించాల్సిన ఆలోచన ఏం తెలుసా మా అలాగే కాదు మీరు ఆలోచించాల్సిన ఆలోచన మీ పిల్లలు మీ సంఘస్తులు మీ వాళ్ళందరూ కూడా ఏసు ప్రభువు కావాలని మీరు ప్రార్థన చేసి ఆలోచించండి అది ఇంకా మీరు పైకి నడిపిస్తే అదే లూయా ఎవరండి గొప్ప నోవన్ గ్రేటర్ దెన్ జీజస్ క్రైస్ ఏ షో కంటే గొప్ప ఎవరన్నారు అవి లోపంగా ఎవరు మనము వాడబడుతున్న పాత్ర లాగాలే ఒక పాత్ర లాగాలే వాడుకునే పాత్రని మనం వాడుకుంటాం కదా ఆయన కూడా మనం అక్కడనే వాడబడుతుంది ఆయన మన కుమారులం అందరం ఈక్వల్ ఆలర్ ఈక్వల్ ఎవరు కూడా గ్రేట్ కానే కాదు ఎన్ని పిహెచ్డీ చేసినా ప్రొఫెసర్లు ఏమైనా కూడా అవి ఈ లోకం మటుకే నేను పిహెచ్డీ చేసినప్పుడు అప్పుడు నాకు పరలోకరాజ్యం పంపి నాకు మీ పట్ట ఉంది అంటే కూడా ఆయన జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నేను క్రాక్ చేసినా అంటే కూడా ఉంటుంది న్యూఢిల్లీ నుంచి కండక్ట్ చేశారు ఆ ఎగ్జామ్ పిహెచ్డీళ్ళకి అది నేను చేసిన ప్రభు అని చెప్పినా కూడా మీ పబ్లికేషన్స్ మీ డాక్టరేట్లు ఏవి కూడా మంటున్నావు పరలోక రాజ్యం పట్టుకెళ్ళినా కూడా పక్కన పడేశారు కాబట్టి ప్రభు ఆయన కేక వేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం ప్రభు పోతున్నప్పుడు దాటిపోతేటప్పుడు మనం కూడా కేకాలు వేయాలా నా పక్కన ఏమనుకుంటాడు నిన్ను ఆరాధ్యం చేసుకుంటే నీలమైపోతుంటే వాడు నన్ను చూసి వీడు ఓవర్ ఓవర్ చేస్తున్నాను అంటాడు కాబట్టి నేను జయ్యాన్ని మోస్తున్నావు కదా వెర్రితన మీద చెప్తే హలియ్య చెప్పాలా పాటలు ఆడాలా ఫ్లాప్స్ కొట్టాలా ఇవన్నీ చూపిస్తున్నామని భయమకరంగా కొన్ని కొన్ని పోతే ఊర్లో వెళ్ళారనిస్తాడు ఏ ఫోర్ యాపిల్ బీఫర్ బాల్ అన్నట్టు చెప్పాల్సి వస్తాడు నీకు స్వతంత్రం ఇచ్చిన ప్రభు ఇప్పుడున్న ఇప్పుడున్నంత మట్టుకు అయితే కదండి స్వతంత్రం ఇచ్చింది ఇచ్చింది ప్రభు తప్పట్లో కొట్టుకోవచ్చు పాటలు పాడవచ్చు ఏ ఫోర్ హ్యాపీ బీ ఫోర్ బాల్ అని చెప్పగలుగుతామా చెప్పలేం తప్పట్లో కొట్టండి ఏకీభవించండి ప్రాథం చేయండి అని చెప్తామా నీ స్వతంత్రం వచ్చేసింది నువ్వు పాటలు పాడాలా తప్పట్లో కొట్టాలా ప్రాథం చేయాలా లే ఆయన ఏమనుకుంటాడో ఏమో ఈయన ఏమనుకుంటాడో ఏమో పైసలు సంపాదించినప్పుడు అట్లానే అనుకుంటామా అనుకోం కదా ఆయన ఏమనుకుంటాడేమో కాబట్టి నేను వెయ్యి రూపాయలు సంపాదిస్తాను ఇవాళ ఆయన ఏమనుకుంటాడో ఏమో ఇవాళ ఇంటికి సముద్రం సగం సగం సగం సగం తీసుకోబోతాను రేషన్ షాప్ లో అయితే ఉంటారు మళ్ళీ ఎక్కువ ప్రాధాన్యతలు ఎందుకు ఫస్ట్ ఉండరు అదే ఇంట్లో ఏమంటుంది ఇక్కడ అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువడని చెప్పగా వారు ఆ దృఢివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకోలేము మెచ్చుకొన్నాము ఆయన నేను పిలుచుతున్నాడు లెమ్మని వాడితో చెప్పారు అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి వేసిన దగ్గరకు వచ్చును పిలిచే దేవుడు ఏసో మాట విని ఆయన తటో ఆకర్షిపబడిన ప్రతి ఒక్కరిని పిలిచి లేపుతాడు ఆయన జీవితంలో ఉన్నాం మేము లేవాలా లేచి దాన్ని నా ఫ్రెండ్స్ కొంతమంది ఊటి ఉంటారు మేము కొన్ని మాటలే వీటికి సంబంధించిన మేము ఎక్కువ మాట్లాడము బయట మేము డిస్కషన్ చేసేటప్పుడు మాట్లాడతాం చాలా రేరు సార్ ఆ నిన్న ఫ్రెండ్ ఒక నేను చెప్తున్నా నువ్వు తొందరగా రీపెంట్ గా ప్రభుత్వ సన్నిధిలో మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ఆయన జయజనం పట్టుకొని ముందుకు నడుగుతామని చెప్పి నేను చెప్తున్నా ఆయనకి ఆయన ధన్యవాదాలు తెలుసు ఇవో బ్రదర్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులే సంస్థలు దావీదు లాంటి పడిపోయినారు నువ్వు నేను ఎంత అని చెప్పేసి ఆయన అనుకూలంగా మాట్లాడుకుంటున్నాను అయితే ఆ పాపం నుంచి విడుదల పొందడానికి చాటా కాక ఆ అడ్వాంటేజ్ అనేది తీసుకుంటున్నాడు సరే ఎవ్వరినైనా కూడా మనం పాటలు వాడు ప్రాధాన్యం పాపం నుంచి విడుదల పొందువడానికి అది మనకి స్వార్థం రాదు కదా అది వేసుకిస్తున్న ఆమానికి మహిమకరంగా ఉండడానికి పాపి పర్లోకం పోవడానికి దానిలో ఎక్కడ కూడా మనకు లేదు కదా ఇవి చేస్తున్న పనులలో మనకి ఎక్కడ కూడా లేదు ఆ పాపి మారి రక్షణ పొందితే నాకేమి రెండు ఆడి కార్లు రావు రెండు బెంచు కార్లు రావు ఒక ఐదు ఎకరాల పొలం నాకు అసలే రాష్ట్రీయ మాట్లాడేది ఏంటి అంటే పాపం నుంచి విడుదల పొంది రక్షణ మార్గంలోకి వస్తే ప్రభు నామాన్ని మైమపరుచుకుంటూ ఇతరులను కూడా నువ్వు కదా ప్రభు మార్గంలోకి ఇదే ఏసి వచ్చిన సంకల్పం భూమి మీదకి వచ్చి తిరిగి లేచింది ఎందుకయ్యా అంటే నిమ్మలంగా తిరిగి మూడు పూటలు అంటే ఆయన ఊపుకుంటున్నారు ఊకో కాబట్టి పాపంలో ఉన్నవాళ్ళని చెప్పాలి అయితే భక్తుడు బైబిల్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇంకా నేనేంత అంటే నేనన్నా బైబుల్లో పడిపోయిన గొప్ప గొప్ప సేవకులు పడిపోవడం గ్రేట్ కాదు పడిపోయి రిపేంట్ అయినారు కదా తిరిగి లేచినారు కదా హిసోపుతో కడుగుమన్నాడు ప్రభు ఇసోపుతో నా పాపలను కడుగు ప్రభు అని ఆయన వేడుకొని విడిచిపెట్టిండు మళ్ళా విడిచిపెట్టి తిరిగి లేచిండు ఎవరైనా విడిచిపెట్టి తిరిగి లేచారు కదా నువ్వు పడిపోయినా చూస్తున్నావు కానీ విడిచిపెట్టి తిరిగి లేచింది ఎందుకు చూస్తలేవు ఎప్పుడు కూడా నేను వీళ్ళ దోషాలని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను వీళ్ళు తిరిగి లేస్తాయని చెప్పి అంటారు ప్రాబు ఈస్రోపై జ్ఞాపక జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వేవరు మన పాపాలని జ్ఞాపకం చేసుకో నీకే ఈస్రోలో విలుస్తుంది ఇక్కడ మనల్ని మనం కూడా నిలబడాల నేనేమి నేను నీకేమి చేయగూరుచున్నానని వాడిని అడగగా గురుడి వాడు బోధ నాకు దృష్టి కలుగగా ఆ గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను మీ ఫోన్ లో యూస్ పెట్టే చెప్తున్నాను అండి కదా నాకు గుడ్డితనము టీచేసే నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాదే అని అంటే ఏసో వేయమంటున్నాడు అందుకు ఏసో నీ విశ్వాసము నేను స్వస్థపరచనని చెప్పాను వెంటనే త్రోవను ఆయన వెంట చూపు పొంది కదండి నీ విశ్వాసము యేసు ప్రభు మీద ఉందా లేదా ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నీ పాప జీవితం నుంచి లేపి పరిశుద్ధినిగా తయారయ్యి ఆయన వెంట తీసుకొని వెళ్తాడు వెళ్తుంటేనే ఆయన స్వస్థత పొందిందంట అదే రక్షణ మార్గం స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పొందిన స్వస్థతకి లాభం ఉండాలి కానీ మేము చేసినాం కరోనా వైరస్ పేషెంట్స్ మీద నిన్నే నేను ఇవాళ మార్నింగ్ కూడా కరోనా పేషెంట్ని కలిసిన ఆయన గురించి ప్రార్థనలు కూడా చేసిన నా ఫ్రెండే 26-27 ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ దాకా ఉంటాయి ఆయన ఇవాళ మార్నింగ్లో కలిసి ప్రాధాన్యత ధైర్యం చెప్పినా ఏం కాదు కలిసి ఉన్నాయి మేము పిల్లల్లో కరోనా పేషెంట్స్ కి ప్రారంభించినాము ఒక కరోనా పేషెంట్ కి ప్రాధ్యచ్చినాం దేవుడు గొప్ప విజయం ఇచ్చింది ఆమెకి పరిచయం పరిచయం మొత్తం చూసినాము గుడ్లు కావాలంటే ట్యాబ్లెట్స్ కావాలంటే కరోనా పీక్ టైంలో ఉండే అన్ని ట్యాబ్లెట్స్ తో సహా ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా అని భారం కలిగి ప్రభు సన్నిధిలో ప్రారంభించడము దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిన ఆమె స్వస్థ ఉంది ఇప్పుడు ఆమె స్వచ్ఛత టీవీ సినిమా సీరియల్ చూస్తుంది నేను ఎంత బాధపడ్డా అంత బాధపడ్డా యోష్ ప్రభా ఇస్తుంది వాళ్ళు తిని బిర్యానీ తిని వండుకొనికైనా టీవీ సినిమా సీరియల్ చూడనికైనా కాదు కదా యశ్ ప్రభు నీకు ఒక స్వస్థత అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంది ఎందుకయ్యా నువ్వు స్వస్థత పొందినవంటే ఈ గుడ్డివాడు దారి మధ్యలో పోయి ఏం చేస్తుండంట సాక్ష్యం చెప్తుండ కుంటి వాళ్ళు కూడా చెప్పారు కదా పోయి ఊరు వాళ్ళు చెప్పు నువ్వు ఏమని నేను కుంటి కుంటితనం నుంచి విడుదల పొంది కాళ్ళు వచ్చినాయి నాకు అని వాళ్ళు సేవ చేసారు కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ప్రభా మీరు ఎంతో దయ చూపించి కరుణ చూపించి అక్కడి నుంచి విడుదల ఇచ్చారు ప్రభావ కానీ మీ స్వస్థత ఇలాకి వేరేతనం అయిపోయింది ప్రభా క్షమించాడు ప్రభావ అని నేను ప్రాబ్ల్య ప్రభు నేను స్వస్థపరిచిండు అంటే దానికి ఒక రీజన్ ఉంది ప్రభువు నిన్ను ఆశీర్వదించిండు అంటే దానికి ఒక రీజన్ ఉంది ప్రభు నిన్ను హయ్యర్ పొజిషన్ లో అంటే దానికి ఒక రీజన్ ఉంది ఏదయ్యా రీజను అంటే నువ్వు పోయి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకొని ఇతరులకి కూడా నువ్వు చెప్పాలా మన బాధ్యత అది నువ్వు స్వస్థత పొందినవు కదా అని నువ్వు మూడు పూటల బిర్యానీ తిని పండుకోనికైతే నేను ఏశ్వ స్వచ్ఛత వచ్చాడు నువ్వు హాయిగా మీద గొంత వేసుకొని పండుకోనికే నేను ఏశ్వభు ఐశ్వర్యవంతునిగా చేయడు ఆశీర్వదించాడు ఖచ్చితంగా ఎందుకు అంటే నువ్వు దానికి సంబంధించి ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి నీకు ఆ ప్రాఫిట్ అనేది ప్రభు ఇచ్చింది దాన్ని ఎరిగి ను దాన్ని అవలంబించుకొని దాని ప్రకారంగా నడిస్తేనే నువ్వు పొందిన స్వస్థతకి ఒక అర్థం అనేది ఉంటుంది నువ్వు పొందిన రక్షణ కూడా ఒక అర్థం అనేది ఉంటుంది నువ్వు పొందిన ఆశీర్వాదం కూడా అర్థం అనేది ఉంటుంది లేదు ఏం జరిగినా నిమ్మలంగా తిని పంట ఏదైనా కానీ స్వస్థత ఇచ్చాను కదా ప్రభు చాలా అని మనం ఉండడానికి వెళ్ళే రక్షణ కూడా అంతే గ్రామాలకి అదే సిటీలో పట్టి వెళ్ళి వేరు ప్రభు మార్గాన్ని చూపిస్తూనే వెళ్ళాలా మనకు స్వచ్ఛత కలిగింది రక్షణ వచ్చింది ఆశీర్వదింపబడ్డము ధనం సంపాదించుకున్నాము అంటే అది వేసుకూస్తున్నామని మైమకరంగానే నువ్వు చేసిన కానీ నీ సొంత దాని గురించి ఆయన ఆశీర్వదించలేదు నువ్వు హాయిగా తిని పండుకోవడానికి అయితే స్వచ్ఛత అసలేయ్యాడు అయినా రీజన్ ఉంది ప్రభువుని నువ్వు ఇంతమంది లక్షలున్న పబ్లిక్లా ఆ వైరస్ వచ్చి కాపాడబడు కాపాడబడేలాగా చేస్తుండో అంటే ఆయన మీద నీకు ఆయన ఆయనకి నీ మీద ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు రక్షింపడుతున్నావు స్వస్థత నీకు వస్తుంది అంటే నీకు ఆ వైరస్ టచ్ చేస్తలేదు అంటే టచ్ చేస్తున్నది కదా అని ఉట్టిగా తిని పండుకోకుండా ఉండద్దు మనం అది ఎవరికైతే టచ్ చేస్తుందో వాళ్ళకి పోయి రక్షణ మార్గంలోకి వాళ్ళని తీసుకొని రావాలా అందుకే నీ కేశరాబు ఆ వైరస్ ని టచ్ కనివ్వకుండా వేస్తలేదు అయితే నాకు టచ్ కనివ్వకుండా వేస్తలేడు కాబట్టి నేను తిని పనుకుంటా హాయిగా నాకు ఏమైతే లేదని చెప్పి నువ్వు హాయిగా ఉంటే నీకు ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్ వేస్ట్ చేస్తా నీకు ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ అయిపోతుంది ఇది ఉండేవాడు కేకల్ ఇష్యూ వాళ్ళు చూస్తున్నారని చెప్పి వాలీలు ఊరుకుందాం అంటున్నారు అని చెప్పి వాడు ఊరుకోలేదు ఇంకా గట్టిగా కేకల్ ఇష్యూ మనం కూడా అట్లనే కేకల్ వేయాల ఎవ్వరు ఏమన్నా అనుకోండి ఎవ్వరు ఏమన్నా మాట్లాడుకోండి మనం తీర్మానం చేసుకున్నాం వేసుకోవాలని మెమ పరచాల బస్ తమ అంతే ఆయన కోసం మనము యుద్ధంలో నిలబడ్డం సైనికుం లాగా నడిపించేది వేసుకోవ్ నరేష్ సార్ ప్రభు ఇచ్చిన వాక్యం చేయించి వాక్యం గురించి అందరి గురించి ప్రార్థన చేసి ఆఫీస్ లో వాడుకుంటున్నారో బయట కూడా వాడుకుంటున్నారు బాబా లేవో మీ చిట్ట ప్రకారంగానే ఇది జరుగుతుందని మేము విశ్విస్తున్నాం ప్రాబ్ దీని లాభం భయమపరచబడ్డానికే ఇస్తు ప్రాభా మా ప్రాణాలని కూడా ప్రభావ ముందుకు వెళ్తాం ఇస్తు తీర్మానం చేస్తున్నాం వేసుకోబా ప్రతి కూడా క్రిస్తే చావైనా మెయిన్ క్రియరూపకంగా చూపించకపోతే కష్టం అలా అవును ప్రభావం మీరు ఇచ్చిన ధైర్యం అది గుండె నేర్లేస్ మీరిచ్చే ధైర్యం ఎవరు ఇవ్వలేదు భూమి లోకంగా ఏ పైస వేయలేదు ఏ ఫాదర్ వేయలేడు ఏ మదర్ వేయలేదు ప్రభావ కానీ మీరు ఇచ్చారు ప్రాబ్ ఆ ప్రభావం అది అది పట్టజాలంటే ధైర్యం ఆత్మ నడిపించే ప్రాబ వేసేవాళ్ళకి వల్ల నడుపుతా మీరు నడిపేయండి ప్రాబ్ ఇంకా నేను నడిపించండి ప్రాబ్ నడిపేయండి ప్రాబ ఇదే సమయం వేసుకోబా ఈ సమయం పోయిందంటే మేము మళ్ళీ రానే రాదు ఈ పంచాయతీ మా జీవితాలను మీరు సమర్పించుకున్న ప్రభావ మేము కూడా కేటాలు వేయాల ప్రభావ దేవ అనేకులను మీ తట్టుకు నడిపించాలా ప్రభా ప్రేమపూర్వకంగానే శ్రోభ దాంతోనే శ్రోభ మీరు మరణాన్ని జయించిన మీకు వందనాల ప్రభావం మీరు గొప్ప దేవుడి ప్రభావం మీరు తర్వాతి కార్యప్రబం జీవన దేవుడు ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప మహాదేవుడు ఈ స్ప్రోభ అనే మీ ఆశయా మీకు వందనాల ప్రభా మీకు ఎంతో నిక్కలినని వందనాల ప్రభావ మీరు ప్రాథం చేసే మనిషి ఎంతో తృప్తి ప్రభా ఏస మీతో మాట్లాడితే మనసు ఎంతో తృప్తి ఉంటుంది ఏసయ్య నీకు వందనాలు ప్రభావ నీకు వందనాలు ప్రభా మీరే మనం నడిపించండి ప్రభా ఏసయ్యా అనేకులను మేము రక్షణ మార్గంలోకి తీసుకొని రావాలా ఏసయ ఆత్మ అభిషేకం అగ్ని అభిషేకం చేత ప్రభావ మేము నిండుకొని పోవాలా ప్రభా ప్రభా ఎప్పుడు నిండుకుండలాగా మీ యొక్క ఆత్మలో ప్రభా నిలిచి ఉండాలా బాగా మా తప్పిదే క్షమించండి ప్రభా మా పాపను క్షమించండి ప్రభా వాటి నుంచి సంపూర్తిగా విడుదల దయచేయండి ప్రభా లేవ ఈ యొక్క స్వతంత్రం ఎంతమంది అయితే పొందుకోలేదు ప్రభా వాళ్ళందరికీ దయచేను ప్రభా బానిసత్వం నుంచి బయటికి వచ్చిన వాళ్ళకి ప్రభా ఈ యొక్క స్వతంత్రంగా ప్రార్థన చేసే అవకాశం ప్రభా ఈ యొక్క మన్నా స్వతంత్రంగా తినే అవకాశం ప్రభా ఈ సాటిస్ఫాక్షన్ ఇస్ ప్రభా బానిసత్వంలో ఉన్న వాళ్ళకి లేదు ప్రభా అవును ప్రభా వాళ్ళు ఎంతో ప్రభా విరీతనంగా ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ మీరు కాపాడని ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆరాధించాలి అంటే వాళ్ళకి స్వతంత్రం రావాలా లేకపోతే తాలిపర్యాలతోని ఎంత చేతున్నా జిందగీ అంతే ప్రభా కానీ వేసిన కృపజించమని ప్రారంభిస్తున్న ప్రభావ కనికరం గురించి మనం ప్రారంభిస్తున్న ప్రభావ మీ నామం మహిమ పచ్చబడి నిమిత్తం దేవ వాళ్ళందరినీ బయటెచ్చి ప్రభా తీస్తారాన్ని ప్రారంభిస్తున్నారు వేసే నామం ప్రారంభిస్తుంటాను ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హళనీయ సరే ప్రార్థన చేయ సోదరం ప్రభా పరిస్థితి గొప్పదేవ కృపమైన మహోన్నతులకు దేవా మహిమశ్వరికి ఒక తండ్రి నీకు ఇక మధ్యకాండ సమయంలో ప్రభా నీకు వాక్యాన్ని ధ్యానిస్తు ప్రభావ నేను సుతిష్ఠం ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు ప్రభా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగురు నా దేవ నా ప్రభా వాక్యం ధర మాట్లాడిన ప్రభా నీకు ప్రభా ఆ గుడ్డివాడికి ప్రభావ ఎంతగా నాశ ఉంది ప్రభా ఈ లోకంలో కళ్ళుండి కూడా ప్రభ చూడలేని వాళ్ళు ఉన్నారు ప్రభా మిమ్మలు కానీ ఆ గుడ్డివాడికి ఎంతగానో ఆసక్తి కలిగింది ప్రభావ మేము చూడాలని ప్రభా మీరు దాడిపోతున్నప్పుడు ప్రభావ మళ్ళా వైపు తిరిగి రారని మీరు ఎంతగానో ఆ గుడ్డివాడు ఎంతగానో ఆసక్తి కలిగి ప్రభా తండ ప్రభావ తన హృదయంలో ప్రభా ఆశ పెట్టుకున్నాడు ప్రభా ఆశగా ప్రాణాన్ని మీరు తృప్తి పరిచే దేవుడు అన్నారు ప్రభా గొప్పదేవ గుడ్డివాడికి చూపించిన నీకు అన్నారు ప్రభు ఈ లోకంలో ఎంతో ఆ రీతిగా గుడ్డి ఉన్నారు ప్రతి ఒక్కరి చూపా గురించి కొంత అదిష్టంగా మీరు ఆఖరి దినాల్లో మేము ఉంటుందిగా ప్రభావ ప్రతి క్షణం మా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం చేస్తాక మరీ దేని విషయంలో కూడా ప్రభ మేము గర్వించడానికి వీలనిస్తూ ప్రభా ప్రతి దశలో ప్రభా మీకు విజేత జ్యోతిస్తూ ప్రభా మీరు మాకు ఇచ్చిన ఒక సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డలుగా మమ్మల్ని ఈ లోకమంతా ప్రభా నా తండ్రి భయంకరంగా ప్రభా ఇస్తు ప్రభా క్రైస్తవ జీవితంలో అయినా హేతువాదులతో ప్రభావ నడుస్తుంది ప్రభా మేము గొప్ప మేము గొప్ప అని ఎంతగానో ఓ ప్రభు విరీతున్న ప్రభావ ఈ లోకమంతా ఆ రీతిగా దుష్టత్వంలో ఉంది ప్రభా కానీ ప్రభా అక్క వాటి మాకు విడుదల కల్పించినారు మీ బిడ్డలుగా తయారు చేస్తున్నారు ప్రభా నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నది అయినా ప్రతి దశలో నేను మహిమ పరిచే బిడలుగా మేము ఉండాలా ప్రభావ నా తండ్రి మాలో ఏ గొప్పతనం లేదు ప్రభావ కేవలం అది మీరు ఇచ్చిన కృపనే కాబట్టి మీ కృపను మేము ఎప్పుడు కూడా నిర్థకం చేయకున్న ప్రభావ మీ కృపను పొందుకునే వారిలాగా అనేకులకు ప్రభావ మీ కృపను ఇచ్చే వారిలాగా మేము ఉండాలా ప్రభ అలాంటి సేవా జీవితాలకు మాకు నడిపించమంత ఆదిష్టం మీరు ఆకడ తోలిగింది ప్రభావ మీ సిద్ధపడాలా అనేకులు మీ సిద్ధపరచాలా నా తనే నీకు అందాలు ఇస్తాయ్యా మీరు ఆకడలో ఓ ప్రభ మేమందరం ప్రభావ నా తన్ని మేము ఒకనొక దీని మీ రాజ్యంలో మేము ఉండాలా మాతో పాటు ఎంతో మంది సహోదరులు మా బంధువులు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో మా సహదాసులు ఉన్నారు ఎంతో మంది ప్రభ చేసిన బిడలు ప్రభ ఎంతో సేవ చేసిన వాళ్ళు ఈ రోజు ప్రభా సేవ ప్రభ నా తండ్రి చేయకుండా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నారు నైనా కనికరించమని ఆదిష్టం ప్రభు దీపించండి నా బిడలు తిరిగి మీరు లేవలే తండ్రి నూతనంగా మీరు అభిషేకించే ప్రభ మీ సన్నిధిలో ప్రభని ఆనందించి సుధించే బిడలుగా తయారు చేయమంటారు ఆదిష్టం నైనా గొప్ప దేవ ఈసు ప్రభ ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ చల్లారిపోతున్నారు ప్రభావ నైనా ఈశు ప్రభ అనేకులు అభ్యంతర పడుతున్న వాక్యం ఉంది ప్రభా ఏ రీతిగా అయినా కానీ ప్రభా తండ్రి ప్రతి నాయన ఇసు ప్రభా అభ్యంతరపడి ఒకరినొకరు అప్ప చెప్పుకుంటారని వాకింగ్ చెప్తుంది కనుక ప్రభా అలాంటి కాలంలో మేము తొండుగా ప్రభా మేము ప్రతి క్షణాలు మేము జాగ్రత్తగా జీవించాలా మీ సత్యం ప్రకటించాలా మీ మార్గంలో మీరు తీసుకొని రావాలా అన్నింటినీ తాళాలా అన్నిటిని మేము భరించాలా ప్రభా ఏసై అన్న తల్లి మీరే మాకు సహవాసి మీరే మాకు సమస్తం నేను మీ మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రభా సమస్తం మీలోనే ఉంది ప్రభా మీ నుంచి మేము పొందుకోవాలా అనేక వాటి మీ ప్రభావ వాటి ప్రకటించాలా ప్రభా అలాంటి సేవ చేస్తున్న మమ్మల్ని నడిపించుకోవాలంటే ఆదిష్టమైన గొప్ప దేవ కనికరముల తన్ని నీకు అందానిస్తూ ప్రభావ తిమోకి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ ఆయన దేవుని ఎదుట యోగుని గాను సిగ్గున సిగ్గుపడినక్కని మంచి పనివాణి గాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాణి గాను ఇం నీకే దేవునికి కనబరుచుకోమని వాక్యం చెప్తున్నారు ప్రభా ఆయన ఏసే ప్రభు తండ్రి మీ ఎదుట మేము యోగ్యవంతులుగా మేము ఉండాలా ప్రభావ ఆయన మీ ఉపదేశాన్ని సరిగా ఉపదేశించే వారిలాగా మేము ఉండాలా ఆయన హేతువాదులు మేము పాడకుండా నా దేవన ప్రభావ అనేకులు ప్రశ్నలతోనే ప్రభావ ఒకరి నుంచి ఒకరు ప్రభావ ఆత్మీయ స్థితిని పొందుకోకుండా ప్రభావ ఆయన ఇష్టప్రభ ఒకరి మీద ఒకరు ప్రభావ ఎంతగానో ప్రభా దేశంతో కోపంతో ప్రభావ రీతిగా ఉన్నది క్రైస్తవ సంఘం అంత ఆ రీతిగా ఉంది ప్రభావ ఆయన మన ప్రార్థిష్టం అందరూ కృపజించి అందరూ ప్రభావ అలాంటి బంధకాల నుంచి విడిపించే ప్రాభ సంపూర్ణంగా ప్రభావ ఒకటే ఆత్మ ఒకటే శరీరం ఒకటే జీవం కలిగి ప్రభా సంపూర్ణంగా మీరు సమర్పించుకుని జీవించే జీవి తయారు చేయండి అలాంటి బిడలుగా తయారు చేయమని ప్రార్థిష్టంలో నా దేవ నా ప్రభావ ఈ లోకం ఎంతో మంది ప్రభావితంగా ఉన్నారు ప్రభ కనికరించి ప్రతి ఒక్క రక్షించుకోమంత ఆదిష్టమైన కృపగల తండీ నీకు అందాలి ప్రభా మీరు అక్కడ సిద్ధపడాల అనేకులు సిద్ధపచ్చాల ప్రభా వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్థపచ్చే వైరస్ మరి బహు విజృంభిస్తుంది ప్రభావ ఎంతో మంది ప్రభ వైరస్కి ప్రభ బానిసలైపోయి ప్రభావాలు కొత్తిమిట్లు అడుతున్నారు నాయన కనికరించండి స్వస్థపచ్చండి వాళ్ళ పాపను క్షమించండి ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకొని రక్షించుకోలేని ప్రభ నైనా ఇసు ప్రభా తీవ్ర దేశాలనే కానీ ప్రభావలు జీతాలు ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకొని మీరు రక్షించుకోమని ఆదిష్టం వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి ఓ ప్రభా ఇంతకాలం వరకు మేము మమ్మల్ని కాపాడిన ప్రభావ ఇక మీరు కాపాడే దేవుడు అన్నారు ప్రభావీ ఓ ప్రభా దేని విషయాలు మేము భయపడకుండా చింతించుకున్న ప్రభావ విశ్వాసం కర్తదాన్ని కొనసాగించేవారని మీ వైపు చూస్తూ మా ముందు నుంచి కూడా ఓ పేరుతో మేము పరిగెత్తాలా ప్రభావ అనే కుల ప్రభు మీరు చెప్పి నడిపించాల ఓ ప్రభావ తగ్గింపు జీవితం కలిగి ప్రభు మీరు జీవించాలా నమ్రత కలిగి మీరు ఉండాలా ప్రభావ మీకు కలిగి ఉండాలా మీకు పత్రికలాగా మీ వాక్యంలాగా మేము తయారు కావాలా ప్రభా నా దేవ నా ప్రభానికి వన్న మా ప్రతి క్షణం మా హృదయాలు మీరు చూస్తున్నారు ప్రభావ నా తన ఈ క్షణం మా హృదయాలు చూస్తున్నారు ప్రభావ దేవ మీ ఎదుట ప్రభా తను మేము యోగ్యవంతులుగా మేము ఉండాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని చేయండి మాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే మీకు ఇష్టం లేని ప్రభావ మీకు ఆయస్యకరంగా ఉంటే చూపించండి వాటి నుంచి మేము విడుదల మీ వాక్యం ఏదైతే చూపించాలా ప్రతి మీ ఎందు భయంతో భక్తితో మేము జీవించాలా ఓ ప్రభావ నా తన ఇసుక ఎవరి మీద కూడా ప్రాభ ఓ ప్రభా ఏ సాక్ష్యం ఎడవడానికి వీలేదేసి ప్రభావాళ్ళు ఇట్లా వల్ల అట్లా చెప్పడానికి వీలైనది ప్రభ ఎందుకంటే ప్రతి హృదయ పరిస్థితి మీరు గమనిస్తున్నారు కనుక ప్రభావ అలాంటి వాటి మీద తావు తావు ఇవ్వకుండా ప్రభావ జాగ్రత్తగా జీవించాల అది దుష్టి మీద కలిగిన ఓ ప్రభా సహోదరుల మీద నిందలు మోపుతున్న తీవరాత్రులు ప్రభావ ఆయన ఇస్తూ ప్రభావిలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ఎంతో మంది ప్రభుత్వంతో కానీ వాళ్ళ మీద నిందలు మోపుతున్నారు ప్రభావ ఓ ప్రభా తాన్ని క్షమించి మన ఆది కృపజిపించి మతీని ప్రభా సత్యంలో నడిపించి మీరు ఆఖరి ఈ దినంతా మీరే మాకు సహాయకులు నడిపించి చేసే ప్రతి పని వాటిలంతట్లు మాకు సహాయకులకు నడిపించి సురక్షితం ఇంటికి చేర్చి నామానికి మైమి తెచ్చుకొని మీరు ఆ కుటుంబంలో అందరినీ అన్న ఏసుక్రీస్తు పరిషు నామం ప్రాధిష్టాం అంతే ఆ మేన్ ఆ మేన్ హలలుయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైన